తెలిసిందండే కాబట్టి నేను స్వామీజీని అన్నది అధ్యారూపం ఒక సూపర్ ఇంపోజిషన్ ఓ వెలుగు ఉంది ఆ వెలుగులో నేను ఫలానా అని వీడు అనుకుంటున్నాడు ఆ వెలుగు లేకపోతే అనుకుంటాడా అనుకోడు ఆ ఎరుక ఆ తెలివి ఆ వెలుగు అదే ఆత్మ అదే దేవుడు వాసుశ్చాసౌ దేవశ్చ అంచేతనే మీరు వాసు అనగానే సకల జగత్తుకి మూలంలో ఉండే అఖండ సత్తానర్థము దేవా అనగానే ప్రతి ప్రాణి హృదయంలో వెలుగు ఏ చైతన్యము గలదో అది అనే అర్థం ఇప్పుడు ఎన్నొచ్చాయి రెండు వచ్చాయి రెండు రాలేదు రెండులా అనిపిస్తోంది రెండు లేవు రెండు లోపల బయట అనేది దేహాన్ని దేహాధ్యాసను బట్టి వచ్చింది బయట అనేమి విభాగం ఏం లేదు లోపల ఉందో బయట ఉంటుంది బయట ఉందో లోపల ఉంటుంది వాట్ ఈజ్ ఇన్ సైడ్ ఈజ్ అవుట్ సైడ్ బై రోడ్డు మీద ఉన్నది ఇంట్లో ఉన్నది ఇంట్లో ఉన్నది రోడ్డు మీద ఎందుకు ఉంటుంది ఇంట్లో ఉన్నది ఇంట్లో ఉంటుంది రోడ్డు మీద ఉన్నది రోడ్డు మీద ఉంటుంది అని అలాగా స్థూలంగా ఆలోచిస్తే అది వేదాంతమేటది సో లోపల ఏది ఉందో బయట అదే ఉంటుంది బయట ఏది ఉందో లోపల కూడా అదే ఉంటుంది లోపల శత్రువు ఉంటే బయట ఉంటాడు శత్రువు ఉంటాడు బయట ఉన్న శత్రువు లోపల ఉంటాడు లోపల శత్రువు లేడు అనుకోండి బయట శత్రువులు ఉంటారా ధర్మరాజు గారికి శత్రువులు లేరు అన్నారు అజాత శత్రువు అదేంటండి ఆయన అంత యుద్ధం చేసేడు శత్రువు లేకపోవడం ఏంటండి అంటే ఆయనకి శత్రువులు లేరు అంతే యుద్ధము దారి యుద్ధం ఆయనకి శత్రువులు ఎందుకంటే ఆయన శత్రువు అనుకోలేదు అబ్రహాం లింకన్ను పెద్ద యుద్ధం నడిపించాడు సివిల్ వార్ ఆయనకి శత్రువులు ఆయనకి ఎవరు శత్రువులు లేరు యుద్ధం చేయడం వేరే సంగతి యుద్ధం డ్యూటీ కాబట్టి చేశాడు శత్రువులు అయితే ఎవరు లేరు ఎందుకని నేను హృదయంలో లేదు లోపల శత్రుభావన లేకపోతే బయట శత్రువులు ఉండరు కాబట్టి సో వయట అఖండ సత్తారూపంగా ఏ తత్వము ఏ పరబ్రహ్మ గలదో అదే పరబ్రహ్మ మనిషి హృదయంలో సకల ప్రాణుల హృదయంలో ఆ వెలుగు రూపంగా ఉన్నది ఆ వెలుగుకే ఆత్మ అని తెలియదు అది వాసుదేవుడంటే సర్వస్య ఆత్మానం ఇప్పుడు చెప్పండి ఘటమున్నది ఘటమును మీరు చూస్తుండగానే ఘట సత్త మీకు తెలుస్తుందో తెలియదా మీరు అభ్యాసం చేయాలి నిన్న కొన్ని ట్రిప్స్ కొన్ని నేను చెప్పాను మీకు అభ్యాసం ఎలా చేయాలి ఘటాన్ని మీరు చూసి పద్ధతిలో చూస్తే ఆ నామరూపాలు డ్రాప్ అయిపోయి సత్త అనుభవానికి వస్తుంది ఎప్పుడు ఆ బీయింగ్ ఆ సత్త అనుభవానికి వస్తుందో అప్పుడు డివిజన్ ఉండదు డివిజన్ ఎప్పుడు ఉంటుందంటే నామరూపాలని ఆరోపించినప్పుడే డివిజన్ ఉంటుంది నామరూపాలని మీరు పక్కన పెట్టగలిగితే డివిజన్ ఉండదు That is the trick. So, ఇప్పుడు చిన్న పిల్లవాడి కళ్ళలోకి చూశారనుకోండి అప్పుడు మీరు కనుక ఒక ఏకాగ్రతతో చిన్న పిల్లవాడి కళ్ళలోకి చూస్తే మీ మీ దృష్టిలో కూడా నామరూపాలు ఉండవు మీతో అభేదం అనుభవానికి వస్తుంది సో ఆ రకంగా అలాగే ఎక్కడ చూసి దాన్ని బట్టి ఉంటుంది దాన్ని జాగ్రత్తగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది చూస్తో దిడ్కుమూర్తి గారు చెప్తారు చాలా బాగా చెప్తారు కానీ దీన్ని ఒక ఒక పాయింట్ వరకు చెప్పగలుగుతాం భాష కొంతవరకు తీసుకెళ్లగలుగుతుంది ఆ పైన మీరు అందుకోవాల్సి ఉంటుంది ఒక చెట్టుని మీరు చూశారనుకోండి చూడగానే చెట్టును చూడగానే అది ఇంకో కొబ్బరి చెట్టు అన్నారనుకోండి అయిపోయిందంటే బ్రేక్ వచ్చేసింది నేను వేరు చెట్టు వేరు ఆ చెట్టు వేరు కొబ్బరి చెట్టు దాని కొబ్బరికాయలు ఉంటాయి ఆ కొబ్బరికాయ ఇంకా ఇంకేదో సంసారం ప్రారంభం అవుతుంది కొబ్బరికాయ పక్కన చేసుకోవచ్చు ఏముంది కదా మహాభాగ్యం అలా కాకుండా ఆ చెట్టు కేసి మీరు ఎలా చూడాలంటే ఆ మనస్సు రాకుండా చూడాలి మనస్సు వచ్చింది అంటే నామరూపాలు వచ్చేసాయనమాట మనస్సుని పక్కన పెట్టి మనస్సు ఇనీషియల్గా మనస్సు బ్యాఫుల్ అవుతుంది రివోల్ట్ చేస్తుంది ఇదేంటిది నేను లేకుండా నువ్వెలా చూస్తావు రా వస్తుంది కానీ మీరు అభ్యాసం చేసి పూర్తి అటెన్షన్ అంటే మనస్సుని కూడా అడ్డు రాకుండా మీరు చూడగలిగితే మీరు అభ్యాసం చేయాలి ఓపెన్ మైండ్తో పాఠమైన అభ్యాసం చేయాలి సో యూ హ్యావ్ టు కీప్ అన్ ఓపెన్ మైండ్ ఇమీడియట్గా మీకు వర్కౌట్ కాకపోయినా ఏదైనా ఆయన అలా చెప్తున్నాడని మీరు అనుకుంటే అక్కడికి బ్లాక్ అయిపోతుంది అలా కాకుండా ఓపెన్ మైండ్తో అభ్యాసం చేయాలి దాన్ని మీరు టోటల్ అటెన్షన్తో కనుక చూసినట్లయితే చూసి వాడను నేను చూడబడేది అది అనే డివిజన్ ఉండదు ఆ డివిజన్లెస్ బీయింగ్ మీకు అనుభవానికి సో ఆ విధంగా సర్వమునందు అఖండ సత్తారూపంగా ఈశ్వరుణ్ణి దర్శించటం సకల ప్రాణుల హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఈశ్వరుణ్ణి దర్శించటము వ్యోమాం పశ్యతించాతం మయి సర్వాత్మని పశ్యతి కొంచెం భేద దృష్టి తగ్గించుకోవాలి బ్రహ్మగారు ఉన్నారు వీడింద్రుడు వాడు వరుణుడు ఇదే ఇది వైదిక వైదిక దేవతా సమూహ సమూహము ఆ భాష పరిభాష మీరు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళామనుకోండి అబ్బబ్బా చాలా చాలా కాంప్లెక్స్గా ఉంటాయి దేవాలయాలు వాటికి పేరే టెంపుల్ కాంప్లెక్స్ అని పేరు పెడతాయి టెంపుల్ కాంప్లెక్స్ టెంపుల్ కాంప్లెక్స్ అని దాని పేరును బట్టి మీకు ఏమర్థమైంది చాలా కాంప్లెక్స్గా ఉంటాయి సో ముఖ్యంగా వెస్ట్లో ఉండే దేవాలయాలు చాలా విదూరంగా ఉంటాయి ఒక ఒక గ్యాలరీ ఆఫ్ గాడ్స్ అని ఉంటాయి సో గ్యాలరీ అంటే తెలుసు కదండి ఇప్పుడు మీరు ఇళ్లల్లో ఈ గ్లాస్ డోర్స్ పెట్టి షో షో కేస్ అని ఉంటారా షో కేసు పెడతారు ఆ కాగే కప్పులు కాఫీ తాగరు ఉంటే అలా పెట్టి పెడతారు కప్పులు సాసర్లు తర్వాత ఇంకో గ్లాసులు గిన్నెలు తప్పేలా ఇవన్నీ ఏవేవో పెడతారు గ్యాలరీ అలాగే గ్యాలరీ ఆఫ్ గాడ్స్ పెట్టినట్టుగా అది మనం గ్యాలరీ ఆఫ్ గాడ్స్ ఈజ్ ఓకే అది హిందూ ధర్మంలో ఉండే ఒక సౌందర్యం కూడా కానీ మీరు చూసి పద్ధతి ఏమిటి అన్నది దట్ ఈస్ ది క్రిటికల్ పాయింట్ హౌఆర్ యుక్కింగ్ ఎట్ సో ఇప్పుడు నేను దేవాలయానికి వెళ్ళాను అనుకోండి నేను ఎలా చూస్తానో మీరు ఆలోచించండి నేను హనుమంతుడు కనపడిన ఈశ్వరుడు హనుమంతుడనే ఒక విభూతి రూపంగా దర్శనమిస్తున్నాడు శివుడు కనపడిన వెంటనే ఈశ్వరుడు శివరూపంగా దర్శనమిస్తున్నాడు రాముడు కనపడిన ఈశ్వరుడు రాముడు రూపంగా దర్శనమిస్తున్నాడు ఈ లోపల జెండర్ మారుతుంది జెండర్ మారుతుంది జెండర్ మార దట్ ఈజ్ ఏ క్రిటికల్ పాయింట్ ఏకే దుర్గా ఓహో ఆ ఈశ్వరుడు దుర్గా రూపంలో దర్శనమిస్తున్నాడు దిస్ ఈజ్ హౌ ఐ లుకెట్ ఇట్ నేను ఈ దుర్గాదేవి లేడీ గాడ్ గాడెస్ హనుమంతుడు ఈజ్ ఎ మంకీ గాడ్ అండ్ దెన్ ఐ డోంట్ లుకెట్ థింగ్స్ లైక్ దట్ దట్ ఈస్ నాట్ హౌ ఐ లుకెట్ ఇట్ సేమ్ ఈశ్వరుడు అనేక రూపాలు అది హిందూ ధర్మం యొక్క స్ట్రాంగ్ పాయింట్ అది దాని శోభ తెలుసుకుంటే స్ట్రాంగ్ పాయింట్ తెలుసుకోకపోతే వీక్ పాయింట్ అయి కూర్చుంటుంది ఏదైనా అలాగే ఉంటుంది కాబట్టి ఒకే ఈశ్వరుడు ఇన్ని రూపాలుగా దర్శిస్తున్నాడు బ్రహ్మదేవుడన్నా ఇద్రుడన్నా ఇంద్రుడన్నా వరుణుడన్నా గణపతి అన్న కుమారస్వామి అన్న ఏదో అన్నీ అదే తత్వం అదే దేవుడు నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను అంటే అలా వినపడుతు వినపడినప్పుడు నవ్వు నవ్వు ఊరుకుంటావు ఏం చేస్తావు హనుమంతుడి తత్వం చెప్తాము ఏమిటి చెప్తావు హనుమంతుడి తత్వం నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ హనుమంతుడి తత్వం ఏంటి హనుమన్ నా నేననుకుంటాను చూడమ్మా హనుమంతుడంటే రాముని యొక్క సేవకుడు మంతి ఆకారం గలవాడు ఇది అది ఉంటుంది అవన్నీ నామరూపాలు హనుమంతుడు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ ఏం చెప్తాడేమో నేను అనుకుంటా వీడు హనుమంతుడి తత్వం అంటే అది చెప్తాడు వాడు అదేం చెప్పడో ఏదేదో చెప్తాడు పురాణం పుక్కిటి పురాణం ఏదో చెప్తాడు అయ్యప్పతత్వము అంటాడు ఏమిటి అయ్యప్పతత్వం ఏది హనుమంతుడి తత్వమో అదే అయ్యప్పతత్వం అయ్యప్పతత్వం వేరు హనుమంతుడి తత్వం వేరు ఎన్ని తత్వాలు వస్తాయండి రామరూపాలు భేదం అర్థం చేసుకోగలం కానీ తత్వాల్లో భేదం ఎలా అర్థం చేసుకుంటారు ఏది ఒక్కటో అది తత్వం హనుమంతుడి తత్వం వేరు అయ్యప్పతత్వం వేరు కుమారస్వామి తత్వం వేరు ఇంకో దుర్గాదేవి తత్వం వేరు శివుడి తత్వం వేరు రాముడి తత్వం వేరు క్యా బాధ క్యా చల్ సో అలా ఉండకూడదు ఇన్ని నామరూపాలని ఇన్ని విభిన్న రూపాలలో విభిన్న పద్ధతులలో ఆరాధించటం అనేది ఉంటుంది కానీ వాటన్నింటి మూలంలో ఒకే దైవం ఉంటుంది సో సర్వంచ బ్రహ్మాది భూత జాతం సో శంకరులు ఏమంటున్నారంటే బ్రహ్మదేవుడితో మొదలుపెట్టాడు మొదలుపెట్టే ఒక గడ్డి పోచ్చ వరకు ఒక కుక్క నక్క పరమేశ్వరుడే సకల ప్రాణుల రూపంలో ఉన్నాడు నిజానికి సకల ప్రాణులు ఈశ్వరుని స్వరూపమే అని మనకి ఆ అవతార ప్రక్రియలో చెప్పకనే చెప్పినట్లయినా చేప ఆయనే ఒక వరాహము ఆయనే కాలభైరవుడు కుక్క ఆయనే కాలభైరవ రూపంగా సో సింహము ఆయనే మనిషి ఆయనే పశువు ఆయనే పక్షి ఆయనే సర్వము ఈశ్వరుడే అని దట్ ఈస్ ది స్పిరిట్ అర్థం అది దాన్ని అర్థం చేసుకోవాలి ఆ స్పిరిట్ చుట్టూ మీరు కథల్ని ఆర్గనైజ్ చేసుకోవాలి స్టోరీలు ఉండాలి స్టోరీలు చాలా రొమాంటిక్గా ఉంటాయి కానీ ఆ తత్వం చుట్టూ వాటిని ఆర్గనైజ్ చేసుకోవాలి అంతేగాని స్టోరీలు పట్టుకుని పిచ్చిల్లో పిచ్చిలో ఆ కథల వెంట పడిపోతూ ఉంటే ఎక్కడ తేలుతారు మీరు ఈ కథలకు ఎక్కడికైనా అంతేమైనా ఉందా కథలు ఎక్కడికైనా ఎండ్ అవుతాయా నువ్వు సినిమా స్క్రిప్ట్కి టీవీ సీరియల్స్ స్క్రిప్ట్కి ఉపయోగపడతాయి లేకపోతే కాలక్షేపానికి స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్కి ఉపయోగపడతాయి తప్ప తత్వానికి ఉపయోగపడదు అంటే అతనే మనిషిలో ట్రాన్స్ఫర్మేషన్ రాదు కథలు ట్రాన్స్ఫర్మేషన్ వల్ల తీసుకొస్తాయండి కథ నుంచి సందేశాన్ని తీసుకుంటే తత్వాన్ని తెలుసుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అస్థు కాబట్టి బ్రహ్మ దగ్గర నుంచి సకల ప్రాణుల ఎందు ఒకే ఆత్మరూపంగా ఈశ్వరుడు ఉన్నాడు అయితే ఈశ్వరుణ్ణి దర్శించటానికి ఒక సూక్ష్మ బుద్ధి అవసరం తస్యవం ఆత్మైకత్వ అహమీశ్వర నశ్యామి న పరోక్షతాంగ సో ఇట్టి ఈశ్వర దర్శనము కలిగిన జ్ఞానితి ఆత్మైకత్వదర్శిన ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా అభేదంగా దర్శిస్తారు చాలా ప్రధానమైన విషయము సో రమణ మహర్షి అంటారు అభేదభావనా భేదభావన సోహ నిత్య సౌ భావనాభిద పావనీమత సో ఈశ్వరుణ్ణి ఉపాసన చేసి సందర్భంలో కళ్ళు మూసుకుని ఉపాసన చేస్తారు ఉపాసన చేసేపుడు శివ రామాయ నమ నమ అని ఉపాసన చేస్తున్నాడు వాళ్ళ పవిత్రమైన ఉపాసన శివునకు నమస్కారము అని ఇప్పుడే నమస్కారం చేసే భక్తుణ్ణి నేను నా చేత నమస్కరించబడే శివుడు అని ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఉపాసన భేదం ఉన్నది కదా ఎత్కించి భేదం ఉన్నది ఈ శివుడు మరి కైలాసంలో కూర్చోలేదు నా హృదయంలోనే ఉన్నాడు కైలాసంలో ఉన్నాడంటే అంత భేదమే మధ్యలో చాలా మైండ్ల దూరం ఉంది అలాంటి ప్రాబ్లం అలా కాదు శివుడు ఉన్నాడు నా హృదయంలోనే ఉన్నాడు నా హృదయంలో ఉన్న శివునికి నమస్కారం చేస్తున్నాను అంటే ఏమిటి చాలా దగ్గరగా ఉన్నాడు అయినా కూడా ఎత్కించిత్ ఓ ఆలగెంజంత భేదం ఉన్నది అది ఫస్ట్ స్టెప్ ఆఫ్ మెడిటేషన్ ఉపాసన నెక్స్ట్ అది చెప్తారా ఆయన భగవాన్ అమ్మ మహర్షి ఉపదేశ సారంలో దాని గురించి చెప్తారు చెప్పి ఆ తర్వాత శ్లోకాలు ఏమని చెప్తున్నారంటే ఆ విధంగా ఈశ్వరుణ్ణి మీరు ఉపాసన చేయండి అవసరం ఎంతవరకు దేహాభిమానం ఉంటుందో అంతవరకు ఆ ఉపాసన అవసరం ఆ తర్వాత అక్కడ ఆగిపోకూడదు దట్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ యూ షుడ్ టేక్ ది నెక్స్ట్ స్టెప్ వెన్ నౌ నౌ యూ షుడ్ టేక్ ది నెక్స్ట్ స్టెప్ బీయింగ్ ఎ స్టూడెంట్ ఆఫ్ గీత ఇప్పుడే తీసుకోవాలా స్టెప్ ఎప్పుడో మళ్ళీ జన్మలోనే కాదు ఇప్పుడు తీసుకోవాలా స్టెప్ వాట్ ఈస్ ది స్టెప్ సో భేదభావనతో కూడిన ఆ ఉపాసన కంటే ఇంకొక ఉపాసన అభేద భావన ఎలాగా శివోహం శివోహం నేనే శివో అనే ఉపాసన చాలా గొప్పది చాలా పవిత్రమైనది తర్వాత అంతఃకరణాన్ని శుద్ధి చేయటంలో ఈ అభేదోపాసన చాలా విలువైనది అని చెప్తారు భావన అభిద పావనీ మత ఎందుకంటే ఏ ఏ విధంగా పావనము అంటే మీరు భేదోపాసన చేసినప్పుడు ఆ ఉంటుంది ఆ కల్మషం ఆ వల్ల కలిగే భయం ఉంటుంది మీరు శివుడికి నమస్కారము అనగానే మీకు ఆ భయం ఉంటుంది ఓ పిసరంత భయం ఉంటుంది కదండీ భేదాన్ని బట్టి భయం వస్తుంది ఏమిటి భయము నమస్కారం చేసాము మనకి ఆయన రక్షిస్తాడని ఆశిస్తాము ఆయన తీరా రక్షించకపోతే తీరా నాకేమో ట్రబుల్ వస్తే అని ఈ రకమైనటువంటి ఒక శంక చిన్న పిసరంత భయం ఉండనే ఉంటుంది ఈ లోపల టెలిఫోన్ మోగిందనుకోండి అయ్యో ఈ జపం చేద్దామని వంద జపం చేద్దామని మొదలెట్టేనే మధ్యలో టెలిఫోన్ మోగింది వెళ్ళి ఆన్ఫర్ చేస్తే ఆఫీస్ తీసి ఊరికి వస్తుందేమో అని చిన్న శంక కలిగింది అనుకోండి అప్పుడే ఆ భేద దృష్టి నుంచి వచ్చినటువంటి భయం ద్వితీయాద్వై భయం భవతి కాబట్టి భయము అన్నది మనస్సు యొక్క కల్మషం భయం అని క్వాలిఫికేషన్ కాదది ఈ భయము భక్తి అలా అనుకున్నారు ఇది నాట్ లైక్ దాట్ భయము ఈజ్ ఏ ఇంప్యూరిటీ ఆఫ్ డి మైండ్ సో కనుక శివోహం అని ఆత్మరూపంగా దర్శించాలి అలా దర్శించటానికి అనేక ఆ స్థూల బుద్ధి నుంచి మనిషి బయటపడాలి దృశ్యతేగ్రియయా బుద్ధ్య సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అని కఠోపనిషత్తులో చెప్తారు ఆ సూక్ష్మమైనటువంటి దృష్టిని శాస్త్రాన్ని అధ్యయనం చేయటం ద్వారా అధ్యయనం అంటే మీరే ఇప్పుడు మనం చేసి దాన్నే అధ్యయనము అంటారు సో శ్రవణమన ద్వారా ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయటం ద్వారా ఆ సూక్ష్మ దృష్టిని అలవరుచుకోవాలి అలవరుచుకుని ఆ అభేదంగా ఆ ఈశ్వరుణ్ణి దర్శించాలి దర్శిస్తే ఏమిటవుతుంది అహమీశ్వర నశశ్యామి నరోక్షతాంగ్యామి నేను ఈశ్వరుణ్ణి అటువంటి జ్ఞానికి ఎప్పుడూ పరోక్షంగా ఉండను ఇప్పుడు భక్తుడు ఉన్నాడండి భక్తుడికి దేవుడు ఎక్కడున్నాడు ఈ భక్తుడికి ఈ భేద దృష్టితో ఉన్న భక్తుడికి వీడికి దేవుడు ఎక్కడ ఉన్నాడు పూజామందిరంలో ఉన్నాడు ఓకే ఈజీ శాటిస్ఫైడ్ విత్ ఇట్ ఎంత మనం ఎలా ఉంటామంటే సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంటాం పూజామందిరంలో దేవుడు ఉన్నాడు ఆర్ యువర్ అర్యు నువ్వు చెప్తావు కదా అలాగా ఆర్ కన్విన్స్డ్ ఆఫ్ యువర్ ఓన్ స్టేట్మెంట్ హీఈస్ నాట్ కన్విన్స్డ్ ఎందుకని మళ్ళీ దేవాలయానికి పోతాడు ఎలా దేవాలయానికి ఎందుకు వెళ్తున్నావు అంటే దేవుడు దేవాలయంలో ఉన్నాడు ఓకే గోదే సిట్ దే అన్న దేవుడు అక్కడ ఉన్నాడు అది యూ బీ కన్విన్స్డ్ నువ్వన్న స్టేట్మెంట్కు నువ్వే నువ్వే కాంట్రడిక్ట్ చేస్తే ఎలాగా మళ్ళీ బస్ ఎక్కి తిరపతిపోతున్నావు మరి మరి ఈ దేవాలయంలో ఉన్నవాడు ఎవడు ఇంటి దగ్గర పూజా మందిరంలో ఉన్నవాడు ఎవడం ఉన్నాడా అంటే ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఎక్కడా అక్కడ హండ్రెడ్ అక్కడ ఏ తర్వాత చచ్చిపోయిన తర్వాత వైకుంఠలోకానికి వెళ్తానని కళ్ళలు కొంటూ ఉంటాడు మరి ఇంక మరి తిరుపతిలో ఉన్నవాడు ఎవడు చచ్చిపోయిన తర్వాత వైకుంఠలోకంలోకి వెళ్తే అక్కడ ఉంటాడంటే మరి తిరుపతిలో ఎవడు ఉన్నాడు వీటన్నిటికీ కూడా చక్కగా ప్రతిదానికి ఎక్కడికక్కడ సమాధానాలు రెడీగా పెట్టి కూర్చుంటాడు కూడా సమాధానం చెప్పలేదండి నేను నేను చెప్పలేకపోవచ్చేమో కానీ వాడేమీ తగ్గిపోవడం వేద దృష్టికి అజ్ఞానానికి హద్దేమి ఉన్నది వీడికి ఎప్పుడూ ఈశ్వరుడు పరోక్షంగానే మిగిలిపోతాడు దాని నుంచి మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది దట్ ఇన్స్ కిండర్గా రిలీజియన్ అవన్నీ స్టెప్స్ అవన్నీ మనం దాటి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాము సో నేను ఈశ్వరుణ్ణి ఈ భక్తుడికి ఈ జ్ఞానికి ఎప్పుడూ దూరంగా ఉండను మీకు కథలు ఉంటాయి ఓ మహాభక్తుడు ఉన్నాడు ఆయన దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళాడు ఆ పురోహితుడు పూజారులు ఏం చేశారంటే తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఆయన పొన్న అటుకేసి వెళ్ళాడు అటుకేసి వెళ్తే అక్కడ చిల్లు ఉంది ఆ గోడకి ఆ దేవాలయం గోడకి ఆ చిల్లులోంచి చూశాడు చూస్తే దేవుడు ఎలా తిరిగేసి వాడికి దర్శనమిచ్చాడు అని కథ విన్నారా మీరు ఈ కథకి మనం ఎలా అనుకుంటాం ఆ పీఠంలో అలా ఫిక్స్ అయిపోయి ఉన్న దేవుడు ఇలా తిరిగి దేవుడు ఏమంటే దేవుడు అలా పీఠానికి ఫిక్స్ అయిపోయాడంటే అంతకంటే మీరు నేను నయం కాదండి అలాగే బంధింపబడిపోయి ఉన్నాడంటే హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ సో Uh, the spirit of this story is that no talpulu vesesi ishwarunni bhaktudiki doran cheyyaledu endovalla talpulu vesiste ishwaru em ayipoyadu paroksham ayipoyadu are bhai you are mistake annu jnani aina bhaktudiki tattvam telusana bhaktudiki talpulu vesina kuda ishwarudu parokshudu kaadu that is the story ఆ అర్థం ఆ తత్వం మీరు దాని నుంచి తెలిస్తే ఆ స్టోరీకి విలువ ఉంది లేకపోతే ఆ స్టోరీకి వాల్యూ లేదు వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్ ఈస్ సమ్ సిల్లీ స్టోరీ సో నేను ఆ భక్తుడికి ఎప్పుడూ పరోక్షణ్ణి కాను ఎలాగంటే ఒక వస్తువునిచ్చి ఇది ఎవళ్ళు చూడకుండా పగలగొట్టి తీసుకురా అని గురువుగారి శిష్యుడికి చెప్పాడు ఇంత ఇదంతా మహాభాగ్యం అలా వెళ్ళి గోడవారికి అలా పగలగొట్టి ఇలా ఇంకో శిష్యుడికి ఇచ్చాడు ఇది ఎవళ్ళు చూడకుండా పగలగొట్ట తీసుకురారా అంటే వాడు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ వెనక్కి నేను నా వల్ల కాలేదండి ఎందుకంటే ఎక్కడ పగలకూడదా ఉన్నా సాక్షిరూపంగా ఈశ్వరుడు దర్శిస్తూనే ఉన్నాడని నాకు అనిపించింది ఆ ఈశ్వరుడు ఎప్పుడు సర్వత్రా ఉన్నట్టుగా నాకు భావన కలుగుతోంది నేను పగలగొట్టలేకపోయానండి అని చెప్పేసి మళ్ళీ అది పట్టుకు ఇస్తే అప్పుడు గురువుగారు ఏమన్నారంటే అయినా నీ విద్య పూర్తి అయిపోయింది నువ్వు వెళ్ళిపోమని వీడికెరే గోశాలకు వెళ్ళి ఆ పిడకలు అది చేస్తూ ఉన్నాయి కాబట్టి అహం ఈశ్వర న ప్రణశ్యామి పరోక్షతాంగ్యామి ఆయుర్వేదాచార్యులు ఉండేవారు ఆయుర్వేదంలో హెర్బ్స్ ఉంటాయి ఆయన శిష్యుడిని పిలిచి నాయన మందుకు పనికి రాని హెర్బ్ అంటే వనస్పతి మొక్క మందుకు పనికిరాని మొక్క ఒకటి కానీ ఎక్కువ కానీ నీకు ఏమైనా దొరికితే తీసుకురా అని పురమాయిస్తాడు శిష్యులకి ఇద్దరికి మళ్ళీ ఇలాంటి స్టోరీ అదేనావు ఒకడు వెళ్ళి ఇదేం మహాభాగ్యం అని ఐదు ఆరు మొక్కలు పీక్కు వచ్చి పది నిమిషాలు గంట లోపల వస్తాడు ఐదారు మొక్కలు పీక్కుని మళ్ళీ భోజనానికి తయారవుతాడు ఇగో ఇవన్నీ మందుకు పనికి రావండి అబ్బా చాలా బుద్ధిమంతులు అయిన దా కూర్చో అతను అతను భోజన చేసి విశ్రాంతి తీసుకుంటాడు ఈ రెండో వాడు రాత్రికి వస్తాడు మందుకు పనికిరాని మొక్క నేను అంతా వెతికానండి నాకు ఎక్కడా దొరకలేదు మళ్ళీ రేపు వెతుకుతానండి అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తానంటే నేను నీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది నువ్వు వెళ్ళి వైద్యం ప్రారంభం చేసుకో నీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాను అని చెప్పి అరే నువ్వు వెళ్ళి గోశాలకు పో నువ్వు ఇంకా కొంతకాలం ఇక్కడ ఉండి అధ్యయని దేవుళ్ళు రెండేవాడికి ప్రవహిస్తారు సో ఆ నా అనోషధిర్ వనస్పతి అనో సిద్ధాంతం ఔషధి కాని మొక్క లేదంటే మందు కాని మొక్క లేదంటే మనకి తెలియాలంటే అసూక్ష్మ దృష్టి ఉండాలంటే అలాగే దేవుడు లేని నా తత్వ వస్తువు లేది సృష్టిలో సర్వము ఈశ్వరుడు ఉన్నాడు చూసే దృష్టి మీకు ఉండాలంటే అంచేతనే ఈ శ్లోకం గీతలో శ్లోకం ఇది ఈ తత్వాన్ని చెప్పేటువంటి పరాకాష్ఠ శ్లోకం ఎందుకంటే ఆ శ్లోకంలో అన్ని కాంట్రడిక్టరీ ఐటమ్స్ అన్నీ ఒక్కచోట పెట్టాడు ఆయన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే వేదం చదువుకున్నవాడు చాలా వినయవంతుడు వేద వేద వేదవేత్త బ్రహ్మజ్ఞాని ఆయన ఒక నెలకొడు ఉన్నాడు ఆయనలో దేవుడు అదేస్తుగా ఉంటాడు అందరూ పదాలకి దండం పెడతారు గవి పక్కన ఆవు ఉంది ఆవులో దేవుణ్ణి చూడాలంటే ఏదో కింద మీద పడి అది చూడవచ్చు ఏం పర్వాలేదు హస్తిని ఏనుగుంది పక్కన శుని కుక్కు ఉన్నది పక్కన శ్వపాకేచ అంటే పశుమాంసభ భక్షకుడు సో వాడు నిలపడు ఉన్నాడు వీళ్ళందరిలో సమానంగా ఉన్నాడు దేవుడు పండిత సమదర్శిన సమానంగా ఉన్నాడు ఓ చోట దేవుడు హండ్రెడ్ ఉన్నాడు ఇంకో చోట ట్వంటీ ఉన్నాడు అలా అనుకోద్దు ఓ చోట దేవుడు కప్పుబిడిపోయి ఉన్నాడు ఇంకో చోట దేవుడు బాగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అని కూడా అలాగనికి భేదాలు ఉంటే అక్కడ సమానే మాష ఉండదు విషమాచ్చ పండితాహ సమదర్శిన సర్వులయందు ఒకే ఈశ్వరీయ తత్వాన్ని ఆ జ్ఞానులు దర్శిస్తారు ఎందుకంటే సత్యం అది దీన్ని నేను ఇంతకుముందు చెప్పాను అయినా ఇంకొకసారి మీకు గుర్తు చేస్తాను మీకు సర్వమునందు దేవుణ్ణి దర్శించాలి అంటే ముందు త్వం శోధన బాగా జరిగి ఉండాలి నేనెవరు దేవుణ్ణి తన హృదయంలో స్పష్టంగా దర్శించగలిగి ఉండాలి దేవుడు అంటే కాశీలో ఉన్నాడు లేకపోతే రామేశ్వరంలో ఉన్నాడు అనుకునేవాడు వాడికి దేవుడు పళ్ళే వాడికి అక్కడే ఇక్కడ ఇక్కడ అసలే కనపడ్డు బస్సు ఎక్కి అక్కడికి వెళ్తే అక్కడ కూడా కనపడ్డు ఇప్పుడు మీరు బస్సు ఎక్కి తిరుపతిలో దిగారని మీకోసం దేవుడే ఎదురొస్తాడు ఏంటంటే అలా అయినా ఇంకో నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఎదురొస్తాడా ఏమన్నా అక్కడికైనా వెళ్ళి మీరు దేవుణ్ణి సూక్ష్మమైన దృష్టితోటి చూడాలి ఆపలేదో ఇక్కడ చేసినా అభ్యంతరమే ఉండేది ఇక్కడే చేసేయచ్చు అయితే అక్కడికి వెళ్ళం అంటే దేవుణ్ణి చూడటం కోసం అయితే అనవసరమే మళ్ళా యోమాం పశ్యతి సర్వత్ర కాదు మన తిరుమల చాలా సుందరమైన దృశ్యాలేగో హెగన్సీ ఇలాంటి ప్రసంగాలు టీవీలో ప్రసారం చేయకూడదు ఎందుకంటే టీవీలో ప్రసారం చేస్తే మామూలుగా సమాజంలో ఉండే దృష్టికోణానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి కాంట్రవర్షీలు అవి కూర్చుంటాయి ఇంత శాస్త్రము కాంట్రవర్సీలో పడిపోతుంది నిజంగా వెరీ పిక్యర్ వెరీవే సచ మే న ప్రణశ్యతి సచ విద్వాన్ మే వాసుదేవస్య నశ్యతి న పరోక్షీభవతి దేవుడు నాకు ఎన్నడూ దూరం కాడు దేవుడికి నేను ఎప్పుడైనా దూరం అవుతానా అలాగేమైనా ఉందా ఇప్పుడు డఫేదార్ ఎప్పుడూ కలెక్టర్ గారి దగ్గరే ఉంటాడు కలెక్టర్ గారినే చూస్తూ ఉంటాడు ఎప్పుడు కానీ కలెక్టర్ గారు మీడికేసి వస్తామను చూడరు ఎప్పుడే చూస్తారు ఏమైనా కాఫీ తీసుకురా అని అప్పుడు ఒకసారి చూస్తారు మధ్యాహ్నం లంచ్ బాక్స్ తెచ్చావా అని ఇంకోసారి చూస్తారు ఇంటికి వెళ్ళిపోయేప్పుడు ఈ బ్యాగ్ తీసుకెళ్ళి కారులో పెట్టు అని మరోసారి చూస్తారు దఫేదార్ గేసి మూడు సార్లు దఫేదార్ మాత్రం అస్తమానం ఆయనకేసే చూస్తూ ఉంటాడు అలాగే భక్తుడికి ఈశ్వరుడికి కూడా ఆయన ఈశ్వరుడు వీడు భక్తుడు భక్తుడు ఎప్పుడూ దేవుడికేసే చూస్తూ ఉంటాడు కానీ దేవుడు మాత్రం అప్పుడప్పుడు వీడికేసి ఓ చూపు కటాక్షము కటాక్షము అంటే ఓర చూపు వాలు చూపు మొత్తం చూపు కాదు టెన్ చూపు వేస్తాడు అని ఉంటే ఆ కవిత్వంలో వర్ణనకి దానికి పద్యాలు చెప్పడానికి దానికి బాగానే ఉంటుంది కానీ బట్ ద పాయింట్ ఈజ్ నాట్ బ్యాడ్ ఈ పాయింట్ ఈస్ జ్ఞానికి ఈశ్వరుడు దూరం కాడు ఈశ్వరుడికి జ్ఞాని దూరం కాడు ఎలాగండి హవిట్ ఈజ్ పాసిబుల్ ఈశ్వరుడికి ఇంకా వేరే పనేం లేదా వీడికేసి అలా చూస్తూ ఉంటాడా వీడి వీడికంటే వేరే లేదు దేవుడికి వేసి చూడమే పని పెట్టుకున్నాడు అలా దేవుడికేసి చూస్తూ ఉంటాడు దేవుడు అస్తమాను వీడికేసే చూస్తూ ఉంటాడా హవిట్ ఈస్ పాసిబుల్ అంటే చూడండి మీరు ఈశ్వరుడు భక్తుడు భేద దృష్టితో చూడబట్టి ఇటువంటి ఆశంకలన్నీ వస్తాయి భేదమే లేదసీత్వాత్మ నేమత మన ప్రారంభం ఏమిటంటే మన స్వరూపము దైవీ దైవ దైవాంశ దైవం అయ్యుండి దైవత్వం అయ్యుండి మనము జీవత్వాన్ని జీవత్వం తర్వాత జీవత్వం పర్వాలేదు ఇంకా ఆ తర్వాత ఇంకో ఆ డజను రెండు లో అధ్యారూపాలని నెత్తిమీద వేసుకుని కూర్చుంటాడు దాంతో మనకి దేవుడు కనపడ్డు కూడా కనపడతాడు దేవుడు అన్నది పెద్ద సమస్య ఎప్పుడైతే దేవుడు ఎదురుకున్నా ఉన్న దేవుడు ఎప్పుడైతే కనపడలేదో ఇంకా ఆ దేవుడి గురించి ఎదుర్కొన్నా ఉన్నవాడు కనపడ్డు కదా కనపడకపోతే ఇంకా వాడి గురించి ఆ దేవుడి గురించి కల్పనలు చేసుకుంటూ పోతాడు మీకు చెప్పాను చూడండి ఆ సముద్రుడిని ఆరాధించడానికి వాళ్ళు దేవాలయంబట్టి సముద్రులు ఆరాధించారని స్టోరీ చెప్పాను ఎదురు తము ఉన్నది సముద్రంలో తము ఉన్నది దేవుని ఎందు ఉన్నాము అని తెలుసుకుంటే అది తెలుసుకోలేకపోబట్టి ఆ సముద్రుడనే దేవుడు ఎక్కడున్నాడని చేపలన్నీ వెతికినట్టుగా మనము ఉన్నాము ఎక్కడ ఉన్నాము ఎలా ఉన్నాము దేని చేత ఉన్నాము దేవుని ఉన్నాము దేవుని చేత ఉన్నాము దే దేవుని దేవుడమై ఉన్నాము ఆ ఉనికియే దేవుడు ఎస్యవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే అని దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ ప్రతిపాదన ఒకటి ఉన్నది ఉన్నాను ఆ ఉనికి అనుభవానికి వస్తే అదే దేవుడు ఆ వెలుగు ఆ చైతన్యం అనుభవానికి వస్తే అదే దేవుడు అదే దేవుడు కాబట్టి సో దేవుడికి నేను పరోక్షం కాను పరోక్షం అంటే దూరంగా నాకు దేవుడు పరోక్షం కాడు ఎందువల్ల తస్యచ మమచ ఆత్మైకత్వాత్ ఎందుకంటే ఇప్పుడు ఆ దేవుడికి నాకు ఆత్మ స్వరూపము ఒక్కటి గనుక దేవుడికి నాకు స్వరూపంలో భేదమున్నప్పుడు నేను దేవుడికి ఎంతో కొంత దూరంగా ఉంటాను నాకు దేవుడు ఎంతో కొంత దూరంగా ఉంటాడు కానీ స్వరూపము ఒక్కటి అయిపోయినప్పుడు దేవుడి యొక్క స్వరూపమేమి సచిత్ ఆత్మ యొక్క స్వరూపమేమి సచిత్ ఇప్పుడు దీంట్లో రెండు మీకు కొన్ని వ్యవస్థ చెప్తాను సింపుల్గా చెప్పేస్తాను మీరు ఆలోచించండి దేవుడు అనగానే దేవుడు అనగానే మీ మనస్సుకి వెంటనే వచ్చే లక్షణం ఏమిటి పరోక్ష ఎక్కడో దూరంగా ఉన్నాడు నేను అనగానే వెంటనే మనస్సుకు వచ్చే లక్షణం ఏమిటి పరిచ్ఛిన్న అల్పుడను అని ఈ దేవుడు అనగానే పరోక్ష అని మీరు తెలిసి అంటున్నారా లేకపోతే ఊరికే అలా అనిపించింది కాబట్టి అంటున్నారా తెలిసి అన్న మాట కాదు గతానుగతికోలోకహా ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటారు కానీ మనం కూడా అలాగే అనుకుంటాం నేను ఉన్నప్పుడు నేను పరిచ్ఛిన్నుడను అని వీడు అనుకుంటాడు నేను అల్పుడను అని వీడు అనుకుంటాడు నువ్వు అల్పుడు ఎందుకు అయ్యావు అల్పుడు ఎలా అయ్యావు నేను ఒక చిన్న ప్రణాళిక చెప్తే చూడండి పుట్టాడు శిశువు పుట్టాడు పుట్టినప్పుడు ఎంత ఉన్నాడు ఇంత ఉన్నాడు ఇప్పుడు ఎంత అయ్యాడు ఇంత అయ్యాడు ఇంత ఉన్నవాడు ఇంత ఎలా అయ్యాడు ఆలోచించండి ఎలా అయ్యాడంటే చుట్టూ ఉన్న ఆహారాన్ని పోగేసుకుని ఆహారాన్ని తిని ఆహారమే ఇలా తయారయ్యాడు కాబట్టి వీడు ఆహారాన్ని పోగేస్తే దేహం అయ్యాడు తర్వాత వీడికి ఒక మనస్సు అంటే ఏంటి అది ఎలా వచ్చింది చిన్నపిల్లవాడికి ఏమీ ఐడియాస్ థాట్సే ఉండవు వారికి మనస్సే ఉండదు వాడు క్రమంగా ఈ చుట్టుముట్టూ ఉండే గృహంలో ఉండే కుటుంబ సభ్యులు ఇతర సమాజంలో ఉండే వ్యక్తులు వీళ్ళందరి దగ్గర కొన్ని కొన్ని భావాలని భావజాలాన్ని పోగేసుకున్నాడు ఆ చుట్టుముట్టు ఉండే వాళ్ళందరి దగ్గర నుంచి పోగేసుకున్న భావజాలానికి మనస్సు అని పేరు చుట్టుముట్టు నుంచి పోగేసుకున్నటువంటి ఆహారానికి దేహం అని పేరు కాబట్టి దేహము వీడు పోగు చేసుకున్నది మనస్సు వీడు పోగు చేసుకున్నది వీడు అసలేటి వీడు అసలు ఒకటి ఉండాలి కదా టు బిగిన్ విత్ అసలు అంటూ ఒకటి ఉంటే వాడు పోగేసుకున్నది దేహం అయింది వాడు పోగేసుకున్నది మనస్సు అయింది అసలేమిటి ఆత్మ దేహము చిన్నది దేశంలో పరిచ్ఛిన్నమై ఉంటుంది మనస్సు కాలంలో పరిచ్ఛిన్నమై ఉంటుంది కాల పరిచ్ఛేదానికే మనస్సు అని పేరు దేశ పరిచ్ఛేదానికే దేహము అని పేరు అసలు ఆత్మయందు ఇటు దేహము దేహపరి దేశ పరిచ్ఛేదన లేదు అజ్ఞానం చేత దేహాన్ని బట్టి వచ్చింది కాల పరిచ్ఛేదన లేదు అజ్ఞానం చేత మనస్సును బట్టి వచ్చింది కాబట్టి నేను పరిచ్ఛిన్నుడను అల్పుడను అని చెప్పానికి మీకు అసలు హక్కే లేదు అసలు మీయందు మీరు అజ్ఞానం చేత కల్పించుకున్న అల్పత్వాన్ని తీసిపారేయండి దేవుడు ఎక్కడో దూరంగా పరోక్షంగా ఉన్నాడు అనే పరోక్షత్వాన్ని తీసిపారాయండి ఆ పరోక్షవాన్ని ఈ అల్పత్వాన్ని ఇక్కడ తీసి పారేస్తే వెలుగు మీరై ఉన్నారో అదే వెలుగు దేవుడు మీకు దేవుడికి వెర్బల్ డిఫరెన్స్ తప్ప భాషలో భేదం తప్ప వస్తువులో భేదము లేదు ఆత్మైకత్వా స్వాత్మా హి నామా ఆత్మనఃప్రకాశ ఏవతి ఆత్మ అంటే మీరేదో మేనత కొడుకో మేనమావ కొడుకో అనుకున్నారు ఆత్మ అంటే దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి ఆ వెలుగు స్వాత్మన ప్రకాశ ఏవతి ఆ చైతన్యం దేనివల్ల సర్వము తెలుస్తోందో ఆ తెలివి ఆ జ్ఞప్తికి ఆత్మ అని పేరు నేను ఉన్నాను అని తెలిసిందా లేదా ఆ నేను ఉన్నాను అనేది ఎలా తెలిసిందో ఏ తెలివిలో తెలిసిందో ఆ చితికి ఆత్మ జగత్తు ఉంది అనేది ఏ తెలివిలో తెలిసిందో ఆ తెలివికి ఆత్మా దేవుడు ఉన్నాడు ఆ దేవుడికి నేను భక్తున్ని ఈ దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు ఇచ్చేస్తాడు వచ్చేస్తాడు ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు అని మీరు తెలిసి మాట్లాడుతున్నారు కదా ఏదో ఏం తెలిసినా తెలిసింది కదా ఎవడో చెప్తే తెలిసింది మీరేం చూసారా పెట్టారా ఎవడో చెప్తే తెలిసింది అయితే ఏదో పుస్తకంలో రాస్తే తెలిసింది పుస్తకంలో రాసేదంటే ఎవడో చెప్పేయడమే అర్థం దానికి పుస్తకంలో రాసేదంటే అర్థం ఏంటండి ఎవడో చెప్పేయడమే అర్థం దానికి సో ఎవడో ఇక ఈనాటి వాడు కాకపోతే వంద ఏళ్ల క్రితం చెప్పాడు అయితే వెయ్యి ఏళ్ళ క్రితం చెప్పాడు లేకపోతే పదివేల ఏళ్ల క్రితం చెప్పాడు ఎవడో ఒకడు చెప్పేది మాటే కదా కాబట్టి ఈ దేవుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని మీకు తెలిసింది అంటే ఏ తెలివిలో దేవుడు తెలివినోనే కదా తెలిసింది కాబట్టి నేను నా గురించి సర్వము జగత్తు జగత్తు గురించి సర్వము దేవుడు దేవుడు గురించి సర్వము ఏ వెలుగులో తెలుస్తోందో ఏ ఎరుకలో తెలుస్తోందో ఆ ఎరుకే దేవుడు ఆ ఎరుకే మీరు ఆ ఎదుకలో పార్ట్ని నేను అల్పుడను అని దాన్ని ఎత్తిన అల్పత్వం వేసి మరో పార్ట్ పార్టీ లేదు కానీ పార్ట్ని కల్పించి ఆ మరో పార్టీకి దేవుడిని పేరు పెట్టి పరోక్షంగా ఉందని మీరు భ్రమపడుతో ఆ దేవుడిని స్మరిస్తూ వాడికి భయపడుతో వాడు కోరికలు తీర్చడాన్ని ఎదురు చూస్తూ కోరికలు తీర్చినప్పుడు దేవుడే తీర్చేయడం అనుకుంటూ తీర్చకపోతే ఈ దేవుడు అన్యాయం చేస్తున్నాడు నేను ఇదంతా మీరు ఇలాగే మేము కొంతకాలం నడిపిస్తా ఉంటే గో హెడ్ అండ్ డూ ఇట్ బై ఆల్ మీన్స్ యూఆర్ వెల్కమ్ లేదండి మా స్వరూపము దేవుడు శివోహం నేను శివుడును అని నేను ఇప్పుడు తెలుసుకుని నేను కృతార్థం అవుతాను అని మీరు అనుకుంటే గో హెడ్ అండ్ డూ ఇట్ లేదండి అంత మళ్ళీ ఇరవై ఐదో తారీఖు సాయంకాలం ఏడున్నర సెటిల్మెంట్ అయిపోవాలనేమీ లేదు ఒక నెల రోజుల తర్వాత మేము తెలుసుకుంటామంటే మేము నెల రోజుల తర్వాత తెలుసుకోండి అయితే పన్నెండు సంవత్సరాల తర్వాత తెలుసుకుంటామనుకుంటే పన్నెండు సంవత్సరాల తర్వాత తెలుసుకుందాం అభ్యంతరం లేదు కొంతమంది ఏం చేస్తారంటే అప్పుడు కంగారు లేదులేండి ఇంకా మనవరాలు పెళ్లి ఉంది మనవరాలు పెళ్లి అయిన తర్వాత చూడ చీగా సోహబ్బల్ల దానికి అప్పుడే వచ్చింది అయితే పోతే అలాగే కానివ్వండి అది అయిన తర్వాతే కొంతమంది మళ్ళీ జన్మలో చూసుకున్నామండి అని ఒక ఆయన యజ్ఞం చేశారు ఆయన నా క్లాస్ అటెండ్ చేశారు నేను యజ్ఞం చేశానమ్మా ఆయన పాపం అమాయకంగా అడిగారు నన్ను యజ్ఞం చేశాను స్వర్గఫలం పుచ్చుకున్నాక ఈ శివోహం దాకా అభ్యంతరం ఏం లేదు కదా ఏమి అభ్యంతరం లేదండి మీరు స్వర్గఫలాన్ని పొందిన తర్వాతనే శివోహం సో యూ చూజ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు చూజ్ యూ చూస్ అంతర్బిష్టతర్వం వ్యాప్యనారాయణ స్థితం అంతహా మీరు లోపల చూస్తే దేవుడు ఉన్నాడు చూడగలిగితే బయట చూస్తే దేవుడు ఉన్నాడు చూడగలిగితే చూడలేని వాడిని తీసుకెళ్లి వైకుంఠంలో దింపి చక్క వచ్చారనుకోండి వాడు అక్కడ కూడా ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు వెతుక్కుంటూ ఉంటాడు అది సంగతి సర్వభూతస్థితం యో మాం భజతేకత్వమాస్థిత సర్వధా వర్తమానోకి సయోగీ మయి వర్తతే మాం భజతి నన్ను సేవిస్తాడు భక్తుడు భజతి అంటే భక్తుడు భజిస్తాడు భజించివాడు భక్తుడు నన్ను భజిస్తాడు ఎలా భజిస్తాడు సాధారణంగా భక్తుడు అంటే ఓ దేవాలయము ఓ ప్రతిమ దాని ముందు కూర్చోవడం పువ్వులు మాలలు గంధం తర్వాత నైవేద్యం ఇవి ఇవన్నీ కొంచెం ఇటువంటి అయిన తర్వాత నైవేద్యం మాత్రం పక్కాగా ఉండాలి నిజంగా గంధం లేకపోతే గంధార్థం అక్షతాన్ని సమర్పయాన్ని ఏమి సమస్య కాదు వస్త్రం అని కానీ మనమే వస్త్రం ఇస్తామా పెడతామా వస్త్రం అంటే దూతి తీసుకుని ఇలా ఇల్లా అని వస్త్రం అంత మేక్ విలీ సో దానికి పసుపు కొత్త వస్త్రాలు పసుపు పెడతారు కదా కాబట్టి దానికి పసుపు ఒకసారి స్వామిజీ మీకు వస్త్రం ఇవ్వాల్సిన ఏమో కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల ఇద్దమాత్రమే ఇస్తున్నాము మీరు సంతోషించండి అని నాకు ఒక కర్చీఫ్ ఒకటిచ్చారు చాలా సంతోషం అయ్యా నాకు వస్త్రాలు ఎక్కువయ్యాయి కర్చీఫే నిజంగా నాకు కావాలి ఇమీడియట్గా అవసరం కూడా ఉంది చాలా సంతోషం నాయన నేను ఆశీర్వ గురించి ఆ కర్చీఫ్ తీసుకున్నా సో ఆ విధంగా దేవుడికి కనీసం కర్చీఫేనా ఇవ్వకుండా ఏదో ఆ పట్టి ఓపెసర్ తీసుకుని దానికి కొంచెం నీళ్ళ తడి పెట్టి పసుపు పెట్టి ఇలా ఇలా అని వస్త్రం సమర్పాలి నైవేద్యం అలా ఎందుకు చేయకూడదు నాట్ డూ దాట్ నేను ఈ పూట దేవుడికి రొట్టి ముక్క నైవేద్యం పెట్టి నేను అదే తిని ఈ పూట ఇంక ఇంక ఏమీ తినను ఏ నైవేద్యం పెట్టిందే తినాలి కదా దేవుడికి రొట్టి ముక్క నైవేద్యం పెట్టేసి అది తినేసి నేను ఉండిపోతాను వై నాట్ డూ లైక్ దాట్ దానికి తపస్సు ఏమి నైవేద్యం దగ్గరకు వచ్చేప్పటికీ ఇంకా నెయ్యి వేసి జీడిపప్పు వేసి మరోట వేసి మరోట వేసి ఎన్నెన్నో పదార్థాలు చేసి సో దేవాలయాలని వంటశాలలుగా మార్చిపారేసా పెద్ద పెద్ద వంటశాలలు సో పైగా పౌష్టికాహారం కాదు హైలీ కార్బోహైడ్రేట్ ఫుడ్ హెల్తీ ఫుడ్ కూడా కాదు దేవుడు అనేప్పటికీ స్వీటు దేవుడే వై స్వీట్ స్వీట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ హూ టోల్ యూ దేవుడికి దట్ ఈస్ నాట్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ ఎందుకంటే దేవుడిని పేరే కానీ పుచ్చుకునేది మనమే కదా అస్టు సో సర్వభూతస్థితం మా భజతి దేవుణ్ణి భజిస్తున్నాడు భక్తి చేస్తున్నాడు దేవుడు అంటే ఏ దేవుడు అండి సర్వ ప్రాణుల హృదయంలో ఉన్న దేవుడు ఋగ్వేదంలో మంత్రం ఉంది త్వం స్త్రీ త్వం పుమానసి త్వం కుమార ఉమారి త్వం జీర్ణోదండేన వంచసి అని ఒక ఋషి అంటాడు ఇదిగో ఇప్పుడు నా ముందు నువ్వు స్త్రీ రూపంగా ఉన్నావు మరుక్షణంలో నువ్వు నా ముందు పురుషుడు రూపంగా ఉన్నావు అంటే అక్కడ ఉన్న మనుషులు త్వం కుమారహ ఈ యంగ్ పర్సన్ వాడు నువ్వే కుమారీ దిస్ యంగ్ లేడీ నువ్వే కుమార ఉ కుమారి త్వం జీర్ణో దండేన వంచసి అయ్యో ఇంతట్లోకి నువ్వు కర్ర పట్టుకుని నడుస్తూ ముసలివాడివిగా నాకు కనపడ్డావు అని అంటాడు సకల ప్రాణుల యందు దేవుణ్ణి దర్శించటం సర్వభూతస్థితం వ్యోమాం భజతి ఏకత్వమాస్థిత ఏకత్వం ఆస్థిత ద్వైతవాదులు ఈ శ్లోకాల్ని ఈ గ్రంథాల్ని ఎలాగ డిశ్చార్జ్ చేయగలుగుతున్నారు అంటే అదంతా కూడా కలి తప్ప ఇంకొకటి లేదు కలి ప్రభావం తప్ప మరొక లేదు ఏకత్వం ఆస్థిత ఏకత్వాన్ని అనేకత్వం లేనే లేదు అసలు సో ఆ ఈశ్వరుని సర్వప్రాణుల యొందో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఎవడు భజిస్తాడో తులసీదాస్ ఆయన ఏదో నడిచి వెళ్తున్నాడు ఫుట్పాత్ ఫుట్పాత్లో నడిచి వెళ్తున్నాడు చుట్టూ చెట్టు చాములు ఉద్యానవనాలు పొదలు అలా ఉన్నాయి దానికి వెళ్తూ అంటే ఒక యువకుడు యువతి ఓ చెట్టు పొద వెనకాల కూర్చుని ఒకళ్ళకు ఒకళ్ళు దగ్గరగా కౌగులి కింద కూర్చుని గుసగుసలు ఆడుకుంటున్నారు సరిగ్గా ఫుట్పాత్ అటే వెళుతోంది ముందు వాళ్ళని చూశాడు వాళ్ళు ఈయన్ని చూడకముందు ఈయన వాళ్ళని చూశాడు అంటే వెంటనే త్వన్ కుమార ఉతవా కుమారి ఆయన సకల ప్రాణులలో ఈశ్వరుణ్ణి రాముణ్ణి దర్శించడానికి అభ్యాసం చేసిన వాడు అయ్యో పాపం వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారే వాళ్ళ గుసగుసల్లో దేవుడే ఉన్నాడు ఓ కవి అంటాడు కూడా ఓ ఈశ్వర ప్రియురాలు ప్రియుడి యొక్క చెవిలో చాలా ఆదుర్దగా చేసే గుసగుసల్లో నువ్వే ఉన్నావు అని అన్నాడు ఓ కవి సో ఆయన ఆ గుసగుసల్లో దేవుడు కనపడతాడు ఆయన అనుకుంటాడు అయ్యో పాపం వాళ్ళు గుసగుసలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ గుసగుసలకి నేను ఆటంకం కలిగించి ఆ విధంగా ఈశ్వరాపరాధాన్ని నేనెందుకు చేయాలి అని వెంటనే గుడ్డివాళ్ళగా అయిపోయి కట్టతోటి లేలా కొట్టుకుంటూ వెళ్తాడు వాళ్ళు సడన్గా చూస్తారు కానీ చూసి ఆ గుడ్డు వెళ్ళలే పర్లేదు ఏం తర్వాత దాన్ని చూపించమంటామంటే అబ్బా అక్కర్లేదమ్మా నాకు నేను నాకు అలవాటైన దారి ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతాను అని అలా కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఆ చెట్టు ఆ పొద ఏ పొద దగ్గర వీళ్ళు కూర్చున్నారో ఆ పొద దాటి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా కళ్ళు తెరిచి చూసుకొని వెళ్ళిపోతాను అంటే సర్వభూత స్థితం సకల ఏం చేయడు వీళ్ళు ఎవళ్ళు పెళ్ళి లేదా మేనత్త కొడుక మేనమావకుడుక ఈ గోళంతో మనకు ఎందుకు అయింది ఎవళ్ళో ఒకళ్ళు సో ఏదో ఏడుస్తారు లోకల్లో అనేక రకాలుంటాయి ఇప్పుడు వాళ్ళ సర్వాధర్మాన్ని గురించి మనకెందుకు వాళ్ళు ధర్మోధరం వాళ్ళు చూసుకోవాలి అది వాళ్ళ వాళ్ళ ఏడుపు వాళ్ళ బదులు మనం చూడడం అనవసరం వాళ్ళ హృదయంలో దేవుడు ఉన్నాడు అది మనం చూసుకుంటే సరిపడుతుంది ఆ చూపు చాలు సో సర్వభూతస్థితం యోభామ్ భ ఏకత్వమాస్థిత ఇప్పుడు కూడా భక్తి చేయాలి భక్తి చేసేప్పుడు భేదబుద్ధితో భక్తి చేయండి నేను కాదన్ను కెండర్ గార్టెన్ భక్తి అనేది ఒకటి ఉంటుంది కానీ భేదబుద్ధితో ఎంతకాలం అని భేద బుద్ధి అభేద బుద్ధికి మనం అడుగులు ముందుకు వెయ్యాలి మీకు వెంటనే అభేదంలోకి వెళ్ళిపోలేరు కొంత భేదము అభేదము కింద నడుస్తూ ఉంటుంది లెట్ ఇట్ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆ డైరెక్షన్లో దాన్ని వెళ్ళనివ్వాలి ముందుకు నడిపించాలి అంతేగాని శాశ్వత కాలం భేదబుద్ధిలో భక్తిని చేయటం అన్నది అది వివేకవంతుల లక్షణం కాదు కాబట్టి ఏకత్వం అస్థిత భాష్యకారులు ఏమంటారో చూద్దాము అలాగ భక్తిని చేయగలిగితే అంటే సకల ప్రాణుల దేవుణ్ణి దర్శించటం ఏకత్వ భావనతో ఆత్మరూపంగా దేవుణ్ణి దర్శించటము ఈ విధంగా ఎవడైతే భక్తిని చేస్తాడో దానికి జ్ఞానము పేరు ఇంకే మాట భజతి అన్నారు కాబట్టి భక్తి అన్నాను అది భక్తి ద్వ ద్వైతమేమీ కాదు భేదబుద్ధి లేదు జ్ఞానమే సో సర్వథా వర్తమానోపి స యోగీ మై వర్తతే వాడు యోగి యోగము అంటే జ్ఞానము సో ఆ అటువంటి ఏకత్వ భావన గలవాడు మాత్రమే యోగి ఆ యోగి ఎలా ఉన్నాడు చొక్కా వేసుకున్నాడా లేకపోతే కండువా కప్పుకున్నాడా లేకపోతే కట్టే దండం పట్టుకున్నాడా పట్టుకోలేదా గడ్డం పెట్టుకున్నాడా షేవ్ చేసుకున్నాడా ఇలాంటివి మీరు చూడొద్దు భోజనం ఎక్కడ ఈ హోటల్ నుంచి ఇడ్లీ తెప్పించు తిన్నాడా లేకపోతే వంట బ్రాహ్మణు పెట్టించుకుని వండించుకుని ఉప్పు పిండి తిన్నాడా ఇలాంటివి చూడద్దు ఏదో ఏడుస్తారు సర్వథా వర్తమానం దితరావు కస్టమ్స్ ఏదో సందర్భంగా అరిటాకులో ఫోన్ చేశాడా లేకపోతే స్టీల్ ప్లేట్లో ఫోన్ చేశాడా ఒక గృహానికి నేను భిక్షకు వెళ్ళా ఒక ప్లేట్ వేసి భోజనం పెట్టాను తింటున్నాను ఏమండి స్వామీజీ మీరు అరిటాగ్లో తిని అలవాట్లేదు అది అని అడిగాడు ఒక ఆయన వచ్చి నేనున్నా నువ్వు అరిటాగ్లో పెట్టి అరిటాగ్లోనే తింటాను మరి స్టీల్ ప్లేట్లో భోజనం చేయొచ్చా అని అడిగాడు ఎందుకు చేయకూడదు అంటే ఐరన్ కదా ఇనుము కదా మరి మీరే ప్లేట్లో చేస్తారు మేము వెండి ప్లేట్లో చేస్తాం వెండిలో కూడా ఐరన్ ఇంప్యూరిటీ ఉంటుంది మీకు తెలుసా అది మీ వెండి ప్లేట్లో సిక్స్ పర్సెంట్ ఐరన్ కంటామినేషన్ ఉంటుంది దీని నోదా సో డోంట్ టెల్ దీస్ స్టోరీస్టు మీ సర్వథా వర్తమానంకి ఎలా ఉన్నా unna. రూపంగా ఉన్నా ఏ డ్రెస్ వేసుకున్నా సో అలాంటి మహాత్ములు జుట్టు పెంచేసుకోవాలా లేకపోతే ముండనం చేసుకోవాలి అరే భాయ్ ఇది ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ జ్ఞానం ముఖ్యంగా లోపల ఏముందండి ఇది ఎలా ఉందంటే తలపాగా గ్రీన్ ఉండాలా రెడ్ బాత్ తలపాగా గ్రీన్ ఉంటే ఏమైంది రెడ్ ఉంటే ఏమైందండి హ్యాట్ ఎలాంటి హ్యాట్ ఉంటే ఏమైందండి లోపల ఏముందన్నది ముఖ్యంగానే పైన మీరు పెట్టిన తలపాగానే బట్టి వస్తుందండి కూట సర్వధావర్తమానోటి ఆ జ్ఞాని ఏ రూపంలో ఉన్నా ఎలా ఉన్నా మై వర్తకు హైట్స్ నిరూపము నుండి నిలిచి ఉంటాడు ఇంకేదే కూడా మహాత్ముల్ని మన కొలబొద్దలతో కొలవకూడదు ఏటండి ఈయన చేతిలో కట్టె లేదు లేకపోతే ఈయన చేతిలో కమండలం లేదు కమండలం ఉంటే ఏం చేస్తారు ఈయన తీర్థప్రసాదాలు ఇవ్వడు ఏటి ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని అలాగ మనం కొలవకూడదు అసలు అలాంటి పనిచేయకూడదు జ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వడం అలవాటు చేసుకోవాలి ఈ బయట కట్టుబొట్టు జుట్టుకి ప్రాధాన్యం ఇవ్వటం మానేసేయాలి సర్వథా వర్తమానం సయోగి మై వర్తటే పూర్ణదూర్ణమి పూర్ణ పూర్ణము ద